ం శ్రీగురుభ్యో నమ స్మృతిస్మృతిపరాణామాలయమా భగవత్పాదశంకరం లోకశంకరం కృష్ణ ప్రసక్తి నిరవయవ శబ్దోపేస్టు శబ్దమూలవా భాష్యంలో ఇహతు వికల్పాశ్రయణేనా విరోధపరిహారస్థంభవతి అపురుషతంతృత్వాస్తున తస్మాత్ దుర్ఘటేత దోష అక్కడ ఉన్నట్టు గుర్తు నాకు అది అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చాము అంటే ఇక్కడ సమస్య ఏమిటంటే బ్రహ్మ జగత్కారణము అంటాం చేతన బ్రహ్మ జగత్కారణము అంటాం జడమైనా పర్వాలేదు అనుకుంటే సమస్య లేదు సాంక్ష్య సిద్ధాంతం జడం నుంచి జడం పుట్టింది పెద్ద విషయమే ఉంది మట్టి నుంచి కొండ ప్రధానం నుంచి జగత్తు పుట్టింది ప్రధానము జడము సమస్యే లేదు సమస్య ఎక్కడొస్తుందంటే జడము నుంచి కాదు పుట్టత చేతనము నుంచి పుట్టింది అనేప్పటికీ చేతనము సావయవమా నిరవయవమా రెండు పక్షాలు ఉంటాయి నిరవయవముని అంగీకరిస్తే అది సన్న ప్రసక్తి వస్తుంది మొత్తం బ్రహ్మ అంతా మారిపోయి కూడా సవయవముని అంగీకరిస్తే నిరవయవత్వ శబ్ద కోపము ఉంటుంది అంటే బ్రహ్మ నిరవయవము అని చెప్పే వాక్యములకు విరోధం వస్తుంది ఇది సమస్య కాబట్టి బ్రహ్మ చేతన బ్రహ్మ జగత్ కారణం ఎలా ఉంటుంది చేతన బ్రహ్మ జగత్తుగా ఎలా పరిణామాన్ని చెందగలుగుతుంది అని చర్చ ఈ చర్చ వెనకాలం ఉన్న స్పిరిట్ మీరు పట్టుకోగలిగితే బ్రహ్మ మహిమతో జగత్తును సృష్టించింది అన్నది అంగీకారం కాదు అందుగురించి ఇంత చర్చ వచ్చింది బ్రహ్మ ఏదో హూష్ హాష చేసి జగత్తును సృష్టించిందని అందరూ స్వీకరించడానికి సిద్ధపడితే ఇంకా చర్చే లేదు గమనించగా వాళ్ళు పాపం ఫిలాసఫర్స్ మహిమలను వాళ్ళు వస్తుంది దగ్గరికి రానివ్వకుండా ఆ విషయాన్ని ఆ విధంగా బ్రహ్మ మహిమతోటి చేసేసిందని అంటే అయిపోయింది ఇంటికి తెచ్చే ఉందండి కాబట్టి ఆ స్పిరిట్ దాన్ని గమనించాల్సి ఉంటుంది ఎలాగోలాగ దాన్ని రేషమల్గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అదొకటి గమనించదగారి వేషదోష అవిద్యా కల్పిత రూప భేదాభపదమా అన్నది సంగ్రహ వాక్యం చూడండి బ్రహ్మ చేతన బ్రహ్మ ఇన్ని రూపములుగా పరిణమించింది అది ఎలాగాని కదా మీ సమస్య ఈ రూపభేదం ఏదైతే మీకు అనుభవానికి వస్తుందో అంటే జగత్తుకి రూపభేదము అని చెప్పి జగత్ అంటే ఏముంది రూపభేదమే ఈ రూపభేదము ఇది బ్రహ్మ నుంచి వచ్చింది వాస్తవమే కానీ యథార్థం కాదు ఇది మరి యథార్థం కాకుంటే ఏమిటిది అవిద్య కల్పితం అజ్ఞానం చేత కల్పితం దేని అజ్ఞానము బ్రహ్మ యొక్క అజ్ఞానం సర్పము మాల ధార ఇత్యాది భేదములన్నీ రజువునందు వీడు కల్పిస్తాడు ఎందువల్ల కల్పిస్తాడు రజువు యొక్క అజ్ఞానం చేత అలాగే అది బ్రహ్మ అనే విషయం బ్రహ్మ యొక్క అజ్ఞానము చేత ఈ రూపములనన్నింటినీ కల్పించుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు బంగారం యొక్క అజ్ఞానం చేత ఆభరణ ప్రపంచాన్నే మనిషి కల్పించి పెట్టుకుంటాడు బంగారం యొక్క జ్ఞానం తప్ప వేరే దీంట్లో పోని లౌకికులు అంటే అడుక్కోచ్చు నేను లౌకికులను తప్పు పట్టను మీ అమ్మాయిలు ఉంటారు పెళ్ళేవాల్సిన అమ్మాయిలు వాళ్ళు ఉంటారు ఏదో వాళ్ళు ఆభరణాల మీద వాళ్ళకి దిగకుండా వ్యామోహం ఉంటుంది పూర్వం వాళ్ళైతే అడ్డబాస రాగిడి పాపిడి పిండెలు సూర్యుడు చంద్రుడు జడగంటలు అంటే వడ్డాము కంటే అంటే ఇలాగేదో పెట్టుకునే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ మోటు ఆభరణాలు ఇవన్నీ కూడా మోటు నాగాలు ఇదే వాళ్ళు పెట్టుకోవాలి ఇప్పుడేదో మోటబ్లు పెట్టుకుంటారు నో ఇష్యూ మాయో పెట్టుకుంటారు వైద్యులు పెట్టుకుంటారు వేదం జరుగుతుంటే మెళ్ళ మాల వేస్తాడు బంగారు చేతికి ఉంగరం బంగారం పెడతాడు ఇంకో ఉంగరం వెండి పెడతాడు ఇంకో ఉంగరం రాగిటి పెడతాడు ఓ ఉంగరాన్ని దర్భాకారంగా పెడతాడు ఇంకో ఉంగరం మీద పాము బొమ్మ నాగా బంధం అనేది పాము వీళ్ళందరికీ పాము తప్పింకొకటి లేదు ఇంకో ఉంగరం మీద గణపతిలో ఏదో గడిపారు స్నానం చేసేప్పుడు ఆ బంగారం నెచ్చి మీద ఉండాలంటే మూర్ఖత్వానికి హద్దేమీ లేదు దాంతో ఏమవుతుంది ఆభరణాలన్నీ సత్యం అని అనుకుంటూ ఉంటారు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరూ కూడా సన్యాసులు కూడా ఈ బంగారం అంతా పెట్టుకుంటూ ఉంటారు దాంతో ఇదంతా సత్యం అనేది ఇప్పుడు బంగారాన్ని ఎవరో ఆకారంగా తయారు చేసుకుని వాళ్ళు శంకరాచార్యలాగా తయారు చేసుకుని మేము ఎలా వేసుకున్నాం అనుకోండి వట్ అది టూ వట్ ఈస్ ఇట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఈవెన్ టు థింక్ అఫిట్ నా పేరుతో చిత్రంగా అనిపిస్తుంది కాబట్టి ఇదంతా కల్పన ఈ కల్పన కవితకి ఆశ్చర్యం ఉండాలి అది ఉండాలి అలాగే ఈ రూపభేదము జగత్ అంటే రూపభేదము ఈ రూపభేదములకు ఆశ్రయం ఏమిటి బ్రహ్మ ఈ రూపభేదం ఎలా వచ్చింది బ్రహ్మ యథార్థంగా పరిణమించి వచ్చిన రూపభేదం ఏం కాదు ఇది ఇది బ్రహ్మ యొక్క అజ్ఞానము చేత కల్పితమైన రూపభేదము అని మేము స్వీకరిస్తాం అభ్యుపగమవుతు స్వీకరించడం మేము ఎప్పుడైతే అలాగే దాన్ని స్వీకరించినామో ఇంకా మాకు ఏ విరోధాలు ఉండవు అని సంగ్రహ వాక్యం దాన్ని వివరిస్తారు అవిద్యాకల్పితేభేదేన సవయవం వస్తు సంపద్యతే వస్తు సవయవం సంపద్యతేన అన్వయం అన్వయం మీరు పక్కకపోతే ఆ వాక్యాలు ఇబ్బందికరంగా ఉంటాయి రూపభేదము చేత వస్తువు అవయవములు గలది అగునా అవధ ఇప్పుడు బంగారం నుంచి పుట్టిన ఆభరణములన్నీ రూపభేదము వీటిని బట్టి వస్తువు బంగారము అవయవములు గలదయా కాదా అవయవములు గలది అది పరిస్థితి అదే కదా బంగారం దగ్గర బ్రహ్మ విషయంలో ఈ రూపభేదము అవిద్యాకల్పితము కనుక రూపభేదం యథార్థమేమీ కాదు అవిద్యాకల్పితము కనుక ఆ బ్రహ్మ అనే వస్తువు సవయవము అవదు ఓకే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన యొక్క బోయీ చెప్తున్నారు నేను ఉడికే ఆంటిసిపేట్ చేసి చెప్పేస్తున్నాను సినిమా తెర మీద కనబడే దృశ్యములన్నిటికీ మూలమేమిటి ప్రకాశము ప్రకాశం నుంచే పుడతాయి దృశ్యములన్నీ కూడా ఆ ప్రకాశము సవయవం అవుతుందా అవ ఎందువల్ల ఈ దృశ్యములన్నీ కూడా అజ్ఞాన కల్పితములు గొప్ప మీరు అవి ఉన్నాయని మీరు అనుకోవడమే తప్ప అక్కడ ఏమీ ఉండవు సినిమా తెర మీద ఏమీ ఉండవు ఇది ఒక పెద్ద సైన్స్ సినిమా తెర మీద ఏమీ లేకున్నా అన్నీ కనబడడం అనేది ఒక పెద్ద సైన్స్ మీకు ఆ సైన్స్ అంతా తెలిస్తే ఇది వండర్ ఆ సైన్స్ తెలియలేదనుకోండి ఇదంతా మహామాయ అనే తప్పదు ఆ విధంగా ప్రయోగం వస్తుందంట మాయా ఈ మాయ మీకు మీరు ఆలోచిస్తే మాయా మీరు ఆలోచించడం మానేసి కూర్చుంటే ఇంక మాయా ఏమీ లేదు మీరు అర్థం ముందు నిలబడి లోపల త్రీ డైమెన్షనల్ మనిషి బొమ్మ బయటలా ఉన్నాడు వాళ్ళకే కనపడుతోంది హావ్ అని ఆలోచించారు పెద్ద ఫిజిక్స్ మామూలు ఫిజిక్స్ కాదు పెద్ద ఫిజిక్స్ ఎందుకంటే అర్థం టూ డైమెన్షనల్ సర్ఫేస్ అది దాంట్లో త్రీ డైమెన్షన్స్ కనపడతాయి యథార్థమా అన్నట్టుగా కనపడతాయి త్రీ డైమెన్షన్స్ కనపడతాయి కొంచెం తెలివి తక్కువైతే యథార్థమని కూడా అనుకునే ప్రమాదం ఉంది ఎందుకైతే పిల్లలకి అర్థం చూపించద్దు అంటారు పిల్లలకి పిచ్చి వాళ్ళకి క్రేజీ పీపుల్ ఉంటారు స్కిజోఫ్రెనిక్ పీపుల్ వాళ్ళకి అర్థాలు చూపించరు అర్థం చూపిస్తే వాళ్ళు పొగలు కొడతారు ఎందుకంటే వాడు దాంట్లో కనపడి మీకేది కనపడుతున్నా వారికి అదే కనపడుతుంది వాడు దాన్ని పిల్లలు దాన్ని సత్యం అద్దంలో ఇంత ఇంత మాయ అద్దంలో ఎక్కడి నుంచి వచ్చింది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మీరు అద్దంలో వెనక్కు అడుగు వేశారనుకోండి ఆ అద్దంలో ఉన్న మనిషి వెనక్కు అడుగు వేస్తారు మీరు అద్దంలో అడుగు ముందుకు ఆ అద్దంలో ఉన్న మనిషి అడుగు ముందుకు వస్తారు మీరు అద్దంలో ఉన్న మనిషి మిమ్మల్ని తిరగబడి తిరగ నేను ముద్దు పెట్టుకున్నాననుకోండి వాడు తిరిగ వాడు తిరిగి మళ్ళీ మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నాడు దేవుటి అంతా ఆలోచించండి దీనికే మాయా అని పేరు ఓకే మాయ లేదన్న వాళ్ళని ఓ మొట్టిలే ముట్టి ఆ దేవిటో మాయ లేదన్న వాళ్ళని మాయ లేదన్నాను దేనిక దేవుటో చెప్పమా నువ్వు శంకరాచార్యుల గురించి చింత చేయకు శంకరాచార్యుల గురించి చింత చేసి సాహత ఉండదు వీళ్ళు ఎవరిలో ఆయన కొంత ఆహత ఉండదండి కాబట్టి వీళ్ళకి ఆ తాహత ఉండదు ఆయన దార్శనిక చక్రవర్తి వీళ్ళందరూ కుంకలు వీళ్ళకి ఏం తెలీదు కాబట్టి శంకరాచార్య గురించి తర్వాత ఆలోచిద్దాం మూడు వీ దేవుడు చెప్పు ఎక్స్ప్లెయిన్ చేసి అలాగనమాట మా ఇంటి ఎలా ఉంటుంది అనేక ఇవ చంద్రమాహ దృశ్యమానేకే తిమిర అంటే రేజీకటి రేజీకటితో వీడికి కళ్ళకి చూపు దెబ్బతింది తిమిర ఉపహత నయనే నయనం అంటే చూపు అది ఎక్కడికి ఇవ్వు తీ నయతీతి నయన ఇచోటు తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి నయనం అంటే చూపు సో రేజీకటితో దెబ్బతిన్న చూపు గల వాడికి చంద్రుడు అనేకముగా కనపడతాడు చాలా సార్లు అనుకున్నాం మనం అలీఖాన్ పటౌలికి క్రికెట్ బంతులు రెండు కనబడతాయి అలాగే అనుకున్నా అనేకంగా కనబడతాయి మీకు దూరంగా అంటే కొంచెం కళ్ళదొడ్డు తేడా వస్తే రెండు మూడు ఉన్నట్టు కనపడతాయి వాడు అక్కడ చదవమంటాడు జెడ్ ఏ బి అనే రోజుతో రెండు ఏలు రెండు బీలు ఉన్నట్టు కనపడు అది చూపుడు కాబట్టి అదే విధంగా ఆ ఈ దృష్టాంతానికి ఇంకో దృష్టాంతం పూజ స్వామి జీ చెప్పారు కృషి కేసులో అద్దాల గది అని ఒకటి ఉన్నాడు అద్దాల గదిలోకి కుక్కని ప్రవేశపెట్టారనుకోండి మనిషికి తెలుసు కాబట్టి పర్వాలేదు దాన్ని ఎంజాయ్ చేసి బయటకు వచ్చేస్తారు కుక్కని ప్రవేశపెట్టారనుకోండి అద్దాల గదిలో అదేం చేస్తుందంటే దానికి చాలా కుక్కలు కనపడుతాయి కుక్కకి టెరిటోరియల్ ఇన్వెస్టింగ్ చాలా ఎక్కువ నా టెరిటోరీలోకి ఎన్ని కుక్కలు వచ్చాయి ఏమిటి అని కంగారు పుట్టింది కంగారు పడి వీటిని తరిమేయటం కోసం మొరుగుతుంది భయపెట్టి తరిమేద్దాం అవన్నీ తెరకబడి మురుగుతాయి ఆ కుక్క లాగే అనేవే దాన్ని చేయనక్కర్లేదు అల్టిమేట్ గా ఆ కుక్క జంతువులు వేసి కరిచి మురిగి అలసిపోయి స్పృహతత్తి పడుతుంది అర్థాల మనిషి జీవితంలో ఉంటుంది ఈజ్ అంటే కుక్కకి ప్రాణం కూడా పోతుందని అన్నారు ఇట్ విల్ డై డే ఇక్కడ ఫ్యూ అవర్స్ ఇట్ విల్ డై కుక్కకి కొన్ని గంటల్లో కలిగిన అనుభవము మనకి ఒక జీవిత కాల్ స్ప్రెడ్ అయిపోతే కలుగుతూ వాడు నాకు శత్రువు అని వెళ్ళి కోర్టులో కేసు వేస్తారు అయిపోయేటంటే ఖర్చు అయిపోయాడు వీడు బెంగతో నిద్ర జడగొట్టుకోవడం తప్ప ఆ కేసు ఇప్పట్లో తెలియలేదేమీ కాదు ఏది ఏ కేసు ఎప్పుడూ తెవం ఏ కేసు ఎప్పుడూ తెవ అది భారతీయ కోర్టు సిస్టమ్ యొక్క లక్షణం ఏంటంటే ఏ కేసు ఎప్పుడూ పైకి పైకోర్టు పైకోర్టుకి వెళ్తాడు ఇక్కడ ఓడిపోతే పైకి వెళ్తాడు అదే వాడి క్రిమినల్ ఏం చేస్తాడంటే నాన్ బెయిలబుల్ మారే రాకముందే వీడు బెయిల్ తెచ్చేస్తుంటారు యిల్ తెచ్చి కూర్చుంటాడు ఒకవేళ అరెస్ట్ చేసిస్తే అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ తెచ్చుకుంటాడు ఎవరు జైలుకు వెళ్ళడు జైలుకు ఎవరు వెళ్తారో తెలిసినా పెట్టి చీల్స్ ఉంటాడు చూడండి వాళ్ళ తరఫున మాట్లాడేవాడు ఎవరూ ఉండడు వాళ్ళందరూ ఉంటారు ఆ చెల్లపిల్లల్లోనూ అక్కడ ఎవరు ఉంటారు అంటే పెట్టి చీల్స్ ఉంటారు వాడి తరపున వాడి కుటుంబ సభ్యులు ఎవరూ రాదు ఈ గుడిసెల్లోనూ అక్కడ ఉంటారు కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరు కోర్టుకి రాదు ఎక్కడికి లాయర్ ఉండడో ఏమి ఉండడు ప్రభుత్వం వల్లే వాళ్ళని పెడతారు పది మందికి కలిపి లాయర్ అని చెప్పేసి ప్రభుత్వం లాయర్ ఒకడు ఉంటాడు వాడు ఆ చెట్టు కింద తిరుగుతూ ఉంటాడు వాడు పది మందికి వాడు లాయర్ వాడేమీ వీడి కేసులు కూడా గుర్తు వాడు ఏమీ అర్జు చేసేది ఉండదు ఉండదు లాయర్ ఉన్నవాడు జైలుకు వెళ్ళక్కర్లేదు అందరూ రోడ్ల హ్యాపీగా తిరుగుతూ ఉంటారు మోస్ట్ బెనిఫిషియంట్ అండ్ కరప్ట్ ప్రసెస్ కాబట్టి ఇదన్న ఈ డైగ్రషన్ అంటే ఇలాగే ఉంటుంది సో ది పాయింట్ ఈజ్ వీడు ఆ కోట్లో కేసు వేసే కట్టుకున్న వాడు శత్రువు వాడికి శత్రువు ఎలా కనపడ్డాడు కుక్కకి ఆ బొమ్మ కుక్క ఎలా అయితే శత్రు అనిపించిందో నిజమనుకుంటుంది కుక్క అద్దాల గదులో కుక్క ఏమనుకుంటుంది తన దేశ చూసి మురుగుతున్న కుక్కలన్నీ యథార్థం అనుకుంటుంది వాడు శత్రువులు అనుకుంటుంది అనుకునే అది అలసిపోతా అలాగే వీడు వాడు శత్రువు వీడు అనుకుంటాడు అనుకుని వీడు కోట్లు చుట్టూ తిరుగుతూ శత్రువు గుహడు మిత్రుడు అనుకుంటాడు మిత్రుడు కూడా ఏమీ ఉండడు ఎన్నో మిత్ర దేనిో శత్రు అసలు రౌండవ ఉన్నాడే లేడు ఇదంతా ఒక మహామాయ కాబట్టి మన అనేక చంద్రులు కనబడతారు వీటికి ఏ జీకటిలవాడికి అలాగే అజ్ఞానం చేత మనకి నానా విధమైన రూపభేదం తప్ప యథార్థముగా అట్ల చైతన్యం తప్ప వేరే ఏది నేనే లేదు సినిమా అనే కాంటెస్ట్ లో ప్రకాశము తప్ప మరి ఏదీ లేదు సినిమా అనే కాంటెస్ట్ లో ప్రకాశం తప్ప ఇంకా లేదు అంటే అర్థం ముందు నిలబడినప్పుడు మీ చూపు తప్ప మరి ఏదీ లేదు అలాగ అవిద్యా కల్పితేన నామరూప లక్షణేనా రూపభేదేనా వ్యాకృత వ్యాకృతత్మకేనాభ్యా అనిర్వచనీయ బ్రహ్మ పరిణామాది వ్యవహారాస్పద ప్రతిపద్యం లేదు బ్రహ్మ పరిణామాది వ్యవహార ఆస్పదము అవుతుంది రిణామము మొదలైన ఎన్ని వ్యవహారములు కావాలంటే అన్ని వ్యవహారములకు ఆశిస్తేము బ్రహ్మయే అవుతుంది ఇప్పుడు బంగారం ఉన్నది వీళ్ళు బంగారం కోసం ఒకరినొకరు ప్రేమించుకుంటారు పెళ్లిళ్లలో బంగారం కోసం పెళ్లిళ్ళు చేసుకుంటారు బంగారం కోసం దెబ్బలాడుకుంటారు ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఆ చచ్చిపోయిన వాడి బంగారం కోసం వీళ్ళందరూ కలుసుకుంటారు మళ్ళీ ఆ బంగారం కోసమే వీళ్ళందరూ దెబ్బలాడుకుంటూ ఉంటారు ఇంత వ్యవహారానికి ఆశ్చర్యం ఏమిటి బంగారం అదేమన్నా పరిణామం చెందుతుందా ఏమిందే అవునా కదా కాబట్టి ఇన్ని రాగద్వేషాలకి ఇంత శత్రుత్వానికి ఇంత మిత్రత్వానికి ఆస్పదంగా పరిణామం ఏమీ లేని బంగారము మాత్రమే గాలం ఆ కుక్కటి ఏమి పరిణామం వచ్చింది అక్కడ ఎవరు పరిణమించారు ఏమి పరిణమించారు ఏమీ కాదు అయినా కూడా అక్కడ అంత అలరి పడిపోతాం సంసారంలో అలాగే ఉంటారు అజ్ఞానం అనేది అలాగే ఉంటుంది ఈ సంసారం ఎట్టిదంటే ఇది అవిద్య కల్పితం అజ్ఞానం ఉండాలి ముందు పెట్టుబడి లేదే ఈ ఈ సంసారం అనే బిజినెస్ ఒక్కడు ముందు పడదు అజ్ఞానం అనే ఉండాలి బాగా కోర్టు కేసు వేయాలనుకోండి వాడు నాకు శత్రువు వాడు నాకు హాని చేశాడు అనే మౌలికమైన కన్ కన్విక్షన్ లేని కోర్టు కేసు ఏమని ఇస్తారు సపోజ్ మనకి హాని ఎవరు చేస్తారండి సుఖ మనకి మనమే తెచ్చుకుంటాం తప్ప మనకి ఇతరులు సుఖ దుఃఖాలనిచ్చి వాళ్ళు కాదు ఎవరు మన సుఖ దుఃఖాలకు మనమే ఈశ్వరుడు మనకు సుఖదుఖాన్ని వేసేసాడు గొట్లో కేసు వేయాలంటే ఈశ్వరుడి మీద నేను పూజలు చేశాను ఎందుకు చూసుకున్నాను సుఖదుఖాన్ని ఈశ్వరుడి మీద ఏమైనా కేసు వేయాలి కానీ వేసి చేయలేదు వాడేడో సినిమాలో ఓ మై గార్డ్ అనే సినిమాలో వాడు ఈశ్వరుడి మీదే ఏదో కేసు వేసినట్టు కాబట్టి ఈ విషయం మీద మీకు కన్విక్షన్ ఉందనుకోండి విల్ యూ గో టు పోర్చ్ తర్వాత వాడు శత్రువుని తప్పనే అనుకోవట్లేదు వాడు ఆత్మస్వరూపుడు అనే నేను అనుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఫోర్తు వెళ్తారా మీరు ఇప్పుడు ఒకడు తిడుతూ ఉంటాడు ఫోన్ చేసి తిడుతూ ఉంటాడు ఇచ్చినప్పుడల్లా వాడిని ఆశీర్వదిస్తూ వాడు కూడా ఆత్మస్వరూపుడే ఈ ఆత్మ చాలా విచిత్రమైనది దాంతో ఇది ఒక లేలా అని మీరు అనుకున్నారనుకోండి తిట్టినప్పుడల్లా ఆశీర్వదించారనుకోండి ఫోర్త్ ప్లేస్ ఏముంటుంది సైబర్ బుల్లింగ్ అని ఒకటి ఉంటుంది వీడు సైబర్ బుల్లింగ్ చేస్తున్నాడని ఫోర్త్ ప్లేస్కి వెళ్ళొచ్చు మీకు అనుకోటి వెళ్ళిపోవచ్చు are you can bless him and keep power ka us kaunte court desh ko velal inde vad ajna ayunda adigge uda na bharya na pillalu na illu na baaki alko vale ante vad ajna ayunda ee kola mata varga ee bhedamulanu pettukuni aa bhedalani butte ochhe vaishamnya na sathartham arrhovaade ante vad fundamental ga murkudai unda అదేమీ లేదా అజ్ఞానం కదేగా ఈ లోక వ్యవహారం సిద్ధించదు అంటే మీరు గురువు శిష్యుడు అనుకోవాలంటే కూడా అజ్ఞానం ఉండాలా అంటే ఉండాలి వాద జ్ఞాతే ద్వైతం ఇచ్చేసే తెలియనంత వరకే ఉంటుందా ఆ ప్రశస్తి తెలిస్తే ఉండదు కాబట్టి అజ్ఞానం అనేది ఉండాలి అజ్ఞానంలో ఉన్న విధాలు పాపనీ అవిద్య పాపనీ అవిద్య వీడిని సంసారంలో అంత పడగొట్టే అవిద్య ఏమిటి ఇల్లు నాది వాకిల్లి నాది ననకనక వస్తు వాహనాదు ఎందు మమకాలము పడగొట్టు వీడిని పడగొట్టే అవిద్య వీడిని ఉద్ధరించే అవిద్య శాస్త్రము శిక్షకుడు శిష్యుడు శిక్ష ఈ భేదము అది ఉద్ధరించే అవిద్య అవిద్యే కాబట్టి అజ్ఞానం అనే పెట్టుబడులు ఏందే ఈ సంసారం నడవదు సంసారం అంటే ఏమిటి రూపభేదమే అవిజ్ఞాకంకేనా రూపభేదేనా అని రూపాలలో భేదమే తప్ప రూపములు ఫిజికల్ ఫార్మ్స్ ఉంటాయి మెంటల్ ఫార్మ్స్ ఉంటాయి వాడు అలగా ఉన్నాడు నేను తెల్లగా ఉన్నాను అంటే ఫిజికల్ ఫార్మ్ భేదం వాడు నా శత్రువు అంటే అది మెంటల్ ఫార్మ్ అంటే వాడు బ్రాహ్మణుడు వీడు క్షత్రియుడు అంటే ఇది మెంటల్ ఫార్మ్ ఇవన్నీ రూపభేదము రూపం అంటే కేవలము ఫిజికల్ షేప్ అని కాదు ముఖ్యతే అనే ఇక రూపం దానితో మీరు ఒక దాన్ని అది రూపం మీరు కులం పేరుతో వర్ణించేదనుకోండి కులము రూపము పొలానికి రూపం అంటే ఫిజికల్ షేప్ ఏమి ఉండదు అయినా కూడా అది ఒక రూపము ఈ రూపభేదం అల్టిమేట్ గా ఈ రూపభేదం అంతా కలిపి దాన్ని ఒక్క మాటలో చెప్పొచ్చు ఏమన్నా నామరూప లక్షణమైన రూపభేదేనాకెక్కడైనా రూపభేదము కనపడితే అది నామరూపాత్మకమైన రూపభేదం తప్ప యథార్థమైన రూపభేదం కాదు ఇప్పుడు కంఠాభరణము హస్తాభరణము అనే పేర్లను బట్టి మీకు తేడా తెలుసుకునే ఉంది కదండి కంఠంలో పెట్టుకునేది చెవికి పెట్టుకునేది ముక్కు పెట్టుకునేది అంటుంటే అక్కడ వస్తువు ఒక్కటే తెలియట్లేదా మీకు వస్తువు ఒక్కటనే తెలుసుకుంటాడు వీడు పత్తుల పరుపు తెచ్చుకుంటాడు తెచ్చుకునే నాలుగు ఆభరణాలు చేయించుకుంటాడు మూడు ఉంగరాలను ఒక మెడలో గొలుసు అంటే ఇక్కడ రూపభేదము అది నామరూపాత్మకమైన రూపభేదం తప్ప వాస్తవమైన రూపభేదం కాదని దాని ముఖాన్ని వ్రాతీయే ఉన్నది వాస్తవమైన రూపభేదం అయితే పది తులాల బంగారంతో సరిపడదు దీని బంగారం వేరే దాని బంగారం వేరే దాని బంగారం వేరే అలా కొనుక్కు తెచ్చుకోవాలి అలా చేస్తున్నారు అది లేదు కదా కాబట్టి రూపభేదం ఏదైతే ఇది కేవలము నామరూపాత్మకము అంటే ఒక ఫార్ము ఒక పేరు అంటే అర్థం వ్యవహారమే తప్ప లేదే ఏమీ లేదు మాత్రమే వాగ్ వ్యవహారం ఒక ఇంట్లో పది మంది ఉంటారు వీడు కొడుకు ఆమె భార్య వీడు మనవుడు వీడు భావమర్ది అని ఇలాగే అనుకుంటారు అందరూ ఒకే భోజనం చేస్తారు ఒకే సుఖ ఉంటాయి ఒకే రాగద్వేషాలు ఉంటాయి వీసవి కాలంలో అందరికీ ఉక్కపోతూ ఉంటుంది చలికాలంలో అందరికీ చలి ఉంటుంది అందరూ పుట్టారు అందరూ గుర్తుతారు అందరికీ రోగాలు వస్తాయి దీంట్లో మరి బావమర్ది బావ కొడుకు వాళ్ళు ఇదంతా ఏంటి ఇదంతా ఇదంతా వాగ్వ్యవహారం తప్ప వేరే ఏమీ కాదు బావ బావా కాడు మరిది కాదు అంత వాగ్ ఈ వాగ్యవహారమే సత్యం అని కాబట్టి నామరూపాత్మకమైన రూపభేదం తప్ప అది యథార్థము కానీ అది కూడా ఎలాంటిదో తెలిసినా ఒకప్పుడు ఉంటుంది ఇంకొకప్పుడు ఉండదు వ్యాకృత వ్యాకృత రూపంగా ఉంటుంది వీడు బాగా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత గురుపుబాట్లు పడ్డాడు అనుకోండి పోయింది రూపభేదం నేనే లేదు అవ్యాకృతమైపోయింది ఉనికి పళ్ళు వేసాడు అనుకోండి మళ్ళీ రూపభేదం అంతా కూడా వ్యాకృతము అంతా ఎలాగంటే మధ్యనప్పుడు పగటి వేషాలను వచ్చేవారు వాళ్ళు సో ఇలా అంటే శివుడు ఇలా అంటే పార్వతి వ్యాకృత ఇలా అన్నప్పుడు శివుడు వ్యాకృతము పార్వతి అవ్యాకృతము ఇలా అంటే శివుడు అవ్యాకృతము పార్వతి వ్యాకృతము బస్ ఇతర హీ బాధ మీరు తిరుగు కాఫీ కావాలి కాఫీ వ్యాకృతము మిగతావన్నే అవ్యాకృతము కాఫీ అయిన తర్వాత నిన్నట్టు డబ్బులు ఇవ్వడం లేదని ఫోన్ చేస్తాడు అది అది సడన్ గా ఇప్పుడు వ్యాకృతమైనది అంతకుముందు అవ్యాకృతంగా ఉన్నది మిగతావన్నీ అవ్యాకృతము స్నానం అయ్యాక మీకు దేవుడు గుర్తుకొస్తాడు అంతకుముందు దేవుడు అవ్యాకృతము ఇప్పుడు వ్యాకృతము ఓ పావుడు అయినప్పటికీ మళ్ళీ దేవుడు వెనక్కి అవ్యాకృతంగా వెళ్ళిపోతాడు బ్రేక్ఫాస్ట్ గుర్తుకొస్తుంది కాదు అంతకంటే దాంట్లో మీకు వాస్తవికత మీకు ఏమైనా కనపడిందా నాకేమే కనపడతారు జాగృతాలు జాకృతములుగా ఉంటుంది బొమ్మ బురుసు బురుసు బొమ్మ అలా జరగబడుతూ ఉంటుంది ఏది ఒకప్పుడు ఒకటి వ్యాకృతము మిగతావన్నీ అది వ్యాసంతం ఇవన్నీ వెనక్కిపోతే ఇంకొకటి వ్యాకృతం ఒక అమ్మగారు నాకు భోజనం పెట్టారు భోజనం పెడుతో పప్పు పూర్తయ్యే వరకు వాళ్ళ అమ్మాయి పడుతున్న కష్టాల అల్లుడితోటి ఎంతో దుఃఖ పాపం కాలమని పొప్పైపోయి దప్పల దగ్గరకు వచ్చేప్పటికి వాళ్ళ కొడుకు మనవడు భార్య ఎంత పైలాపొచ్చి ఎంజాయ్ చేస్తున్నారని సంతోషపడిపోతూ చెప్పారు మజ్జిగ అయ్యేప్పటికీ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాను నేను చేసుకుడుకున్న దారిని నేను తెచ్చక వచ్చాను అవ్యాకృతము వ్యాకృతము వ్యాగృతం అలా పోతూ ఉంది సంసారం అంటే అలాగే ఉంటుంది దానికి అంతకంటే విలువ తెలుసుకుంటే దాని నుంచి బయటపడే ఉపాయం కూడా తేలిద్దాం తర్వాత తత్వాణత్వాభ్యాం అనేర్వచనీయనా ఇవన్నీ కూడా రూపభేదేనా అన్న దానికి విశేషణ ఈ రూపభేదము ఇది తత్వమా అతత్వమా అని మీరు నిర్వచించండి చూస్తాను నేను మీ ప్రజ్ఞ అవుతాను మీరు అర్థం నిలబడి అర్థంలో ఉన్నది తత్వమా అతత్వమా నేను నిర్వచించండి అది తత్వము అని మీరంటే అది టూ డైమెన్షనల్ సర్ఫేస్ అది దాంట్లో త్రీ డైమెన్షనల్ ఫిగర్ ఎలా ఉంటుందండి పోనే అతత్వము అందమంటే అతత్వం అని ఎలా అంటారు అది అంత స్ట్రైకింగ్ గా కనపడుతో ఉంటే అతత్వం అని ఎలా అంటారు కాబట్టి అతత్వం అనేది ఏంటంటారో తెలిసినా కుందేటి కొమ్మును అతత్వము అంటారు చూపించండి నాకు ఎక్కడైనా కుండేటు కొమ్ము నేను చూస్తాను చూపించగలరా చూపించలేదు కానీ అతత్వము అంటారు కుందేటి కొమ్ము అతత్వం కానీ అర్థంలో కనపడే మనిషి బిం ప్రతిబింబము అది అతత్వము కాదు ఎందువల్ల కనబడుతోంది కనుక కనబడుతున్న దాన్నే అతత్వం అని అన్నారు సుతరాము కనబడని దాన్నే అతత్వము అని అంటారు కాబట్టి అటువంటి అతత్వము అది అసత్వ సో కనబడుతోంది కదా దాన్ని అతత్వం అని వెళ్ళాలంటారు అతత్వం అనడానికి వీల్లేదు కనబడుతోంది అయితే సత్యం అందామా సత్యము అనడానికి వీల్లేదు కాబట్టి దాని గురించి మీరు తత్వము అనలేదు అతత్వము అనలేదు ఇక్కడ ఒక మెలిక కలదు ఈ మెలిక శంకర్లు పెట్టిన మెలిక కాదు ఈ మధ్యకాలంలో కొంతమంది ఆచార్యులు పెట్టుకున్న మెలిక ఈ ఆచార్యులకి అంటే వీళ్ళు ఈ ఆచార్యులు వీళ్ళు అరకుర ఆచార్యులు వీళ్ళు ఏమి బాగా ఆచార్యులు కాదు వీళ్ళు ఒక తపస్సులాగా చేసి గురువు శుశ్రూష చేసి మహాత్ముల దగ్గర అధ్యయనం చేసిన వాళ్ళు కాదు వీళ్ళేదో రెండేళ్ళు మూడేళ్ళు ఎక్కడో కొంత అక్కడో కొంత శృత పాండిత్యము ఉంటారు అరవిందరావు గారు అంటూ ఉంటారు శృత పాండిత్యం అనుభవం అంటే అన్ని విన్నాడు ఆ విన్నవేవో కొన్ని గుర్తుంటాయి అది చెప్తూ విభక్తి జ్ఞానం కూడా శృతమే ఆయన ఏమైనా శబ్దమంది చదువుకున్న పాండిత్యం కాదు సో అలాంటి పాండిత్యం ఎక్కడోకుంటా అక్కడ ఒకంటా లేదు ఇంకా మనం పాఠం చెప్పేయాలనే తహ ఆదుర్ద ఎక్కువ తను ఒక మహాత్ములైపోవాలనే ఆదుర్ద ఎక్కువ దాంతో రెండేళ్ళు మూడేళ్ళలో ఈ శుత పాండిత్యంతో గడిపేసి ఇంకా మహాత్ములైపోవాలనే ఆదుర్దాలో పడిపోతాడు మహంశికయ అనే ధ్వరణలో పడిపోతాడు అంటే అతను ఏదో పుస్తకం తత్వమూహో ఆత్మమోహో ఏదో ఒకటిపోతుంది దానికి పుష్టి కొడుతూ ఉంటాడు ఇంద్రియములో ఐదు ఉంటాయి ఏడా ఇంద్రియములు ప్రత్యక్ష శ్రోత్ర జాగ్రాణములు ఐదు విషయములు ఉంటాయి శబ్దస్పృశ రూపరస గంధములు అని ఇంజాయి కరెక్టే కదా దాంట్లో తప్పే ఉంది అది కూడా ఎప్పుడో ఇప్పుడు చెప్పక తప్పదు కాబట్టి అలాగేదో మొదలుపెట్టి పూర్వం వాళ్ళు వాళ్ళు పాపం చాలా నిఖాసైన విద్వాంసులు ఇప్పుడు వల్లభాచార్యుడు భేదాభేదం భేదభేదం అంటే తత్వాతత్వం అనే ఇంటి నుంచి అలాంటిదే అదేను పరస్పర విరుద్ధమైన వాటిని కంబైన్ చేస్తాడు అలా చేస్తున్నాం మనం పరస్పర విరుద్ధమైన దాన్ని కంబైన్ చేస్తున్నామనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి ది ఫీల్ దట్ అన్కంఫర్టబుల్ దాట్ వెరీ అన్కంఫర్టబుల్ రూపేజ్ అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే దేశభేదాన్నో కాలభేదాన్నో వస్తుభేదాన్నో పెట్టుకుంటారు ఈ దేశంలో భేదము ఆ దేశంలో అభేదము అని దేశభేదం పెట్టుకోవాలి లేకపోతే ఒకే దేశంలో ఒకే కాలంలో ఒకే వస్తువుగా భేదము అభేదము పొసదు ఇప్పుడు ఇది చెప్పి ఇది సౌ ఇది ఇది సౌత్ పోల్ ఇది సిసి రావుస్ నార్త్ పోల్ అని చెప్పడానికి వీలున్నారు ఇది పోల్ అయితే ఇంకా నార్త్ పోల్ కాదు ఎక్స్క్లూజివ్ అంటారు వన్ ఎక్స్క్లూస్ లేదా కాబట్టి ఇది నార్త్ అన్నది సౌత్ ఎక్స్క్లూజివ్ నార్త్ సౌత్ అని ఉండదు నార్త్ ఈస్ట్ ఉంటుంది నార్త్ వెస్ట్ ఉంటుంది నార్త్ సౌత్ ఉండదు ఎందుకని ఉమెన్కి చూసే నార్త్ సౌత్ ఇస్ గా సౌత్ ఎక్స్క్లూడ్ అయిపోతుంది సౌత్ ఎక్స్క్లూడ్ చేయకుండా మీరు నార్త్ అనడానికే వీలు ఉండదు పరస్పర విరుద్ధములు అలా ఉంటాయి కాబట్టి కాబట్టి భేదాభేదములు ఏం చేయాల్సి ఉంటుందంటే భేదాభేదము ద్వైతాద్వైతము అవి పరస్పర విరుద్ధములను కలిపి వీళ్ళు స్టిచ్ చేస్తారు యు కెనాట్ రియల్లీ స్టిచ్ టుగెదర్ ది మ్యూచువల్లీ ఆపోజిట్ బయోమెట్రికల్లీ ఆపోజిట్ ని ఎలా స్టిచ్ చేస్తారు అలా స్టిచ్ చేస్తారు భేదభేదం అందుకోసం ఎక్కడో ఒక వే అవుట్ ని చూపించాల్సి ఉంటుంది దేశభేదాన్ని చూపిస్తారు భూభాగంలో భూదేశంలో ఉన్నంత వరకు భేదము వైకుంఠ దేశంలో అభేదము అని జైన సిద్ధాంతం కూడా దేశ భేదాన్ని పురస్కరించుకునే వచ్చింది భూలోకంలో ఉన్నంత వరకు వీడు జీవుడు సిద్ధశిల మీదకి చేరుకునేప్పటికీ తీర్థంకరుడు అవుతాడు అని అనాలి బౌద్ధ సిద్ధాంతమంతా కూడా కాలభేదాన్ని బట్టి వస్తుంది కాలం ఈ కాలంలో భేదము ఆ కాలంలో ఇప్పుడు భేదము వీడు ఈ దేహత్యాగం చేసే తర్వాత ఈ చేసిన పుణ్యాన్ని బట్టి వీడు అభేదంలో పడతాడు దేవుడికి వీడికే అభేదము అని కాలభేదాన్ని బట్టి వస్తుభేదాన్ని బట్టి ఆ భేదం చెప్తారు అంటే అలాగా వీడు వైకుంఠానికి వెళ్తాడు అక్కడ విష్ణువుకి నాలుగు భుజములు ఉంటాయి వీడికి కూడా నాలుగు భుజాలు ఉంటాయి ఆయనకి శంఖ చక్ర గద కిరీటములు ఉంటాయి వీడికి కూడా ఉంటాయి వీడు ఏం చేసుకుంటాడు వాటిని అయ్యా శ్రీ విష్ణువు ఉంటాయి వీడికే ఉంటాయి అలాగా అదేదో అంటే ఏమిటి వస్తు వస్తు రూపంగా భేదము అభేదము రెండు వచ్చేటువంటి వీటి సరిగ్గా దీన్ని సారూప్య ముక్తి అంటారు అంటే ఏ సమాన సశబ్దానికి సమానర్థం సమానమైన రూపం ఉంటుంది విష్ణువుకి ఏ ఏ మేకప్ ఉంటుందో అదే మేకప్ వీడుకుంటుంది వీటి అలాంటి అలాంటి ఒక ముక్తిని వీడు పొందుతారు అది వస్తువుగా భేదమనాలా భేదమనాలా భేద భేదం అని ఇలాగంటే చెప్తారు అంటే పరస్పర విరుద్ధమైన వాటిని కలిపి స్టిచ్చేయటంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ని వల్లభాచార్యులు నింబార్కాచార్యులు చైతన్య మహాప్రభు అచిరిత్య భేదాభేదవాదాన్ని చెప్పేవారా తర్వాత దేహత్యాగం చేసే టైంలో ఈ అచింత్యము లేదు ఈ అభేదము భేదము ఇదంతా ఏం లేదురా బాబు అభేదమే సత్యము అని చెప్పి ఆయన శ్వాస విడిచిపెడతాడు మహాప్రభు ఆ మాట వీళ్ళు చెప్పడం ఆ మాట చెప్పరు కదా దాన్ని దాచిపెడతారు ఎందుకంటే ఆ మాట చెప్పేశారనుకోండి వీళ్ళందరూ ఈ గెంతులు వేసి వాళ్ళందరూ ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి అది దాచిపెడతారు ఆ రకంగా వాళ్ళు ఆ ప్రాచీన ఆచార్యులు వాళ్ళు తత్వచింతకులు కనుక దాంట్లో ఉన్నటువంటి ఆ వైరుధ్యమును ఆ కాంట్రడిక్షన్లను పసిగట్టి దాని నుంచి బయటపడే ప్రయత్నం ఏదో వాళ్ళు చేశారు కొద్దో గొప్ప వీళ్ళు వీళ్ళు ఈ మధ్యన వచ్చిన వీళ్ళు ఉన్నారు ఈ వేద అంతా వీళ్ళేం చదువుకున్నది కాదు పెట్టింది కాదు వీళ్ళ పాండిత్యం అంతా కలిపి తత్మబోధ ఆత్మబోధం నేను అన్నా ఆత్మబోధ ఇది వెరీ సీరియస్ టెక్స్టిస్ మహావిద్వాంసుడై ఉండాలి ఆత్మబోధనం వ్యాఖ్యానం చేయడానికి భయం వేస్తుంది ఆత్మబోధ పాఠం చేయాలి ఈ టెక్స్ట్ అంత అద్భుతమైన టెక్స్ట్ నేను దాన్ని కౌంట్ చేయను కఠోపనిషత్తు కూడా నేను కౌంటు చేయను వెరీ వండర్ఫుల్ వండర్ఫుల్ టెక్స్పెస్ మహాకౌంట్ చేస్తే తత్వం కోసం కౌంటు చేయచ్చు శంకర్లు రాసింది ఎలాగూ కాదు కాబట్టి కొంచెం ధైర్యం చేసి కౌంటు చేయొచ్చు వీళ్ళ పాండిత్యం అంతటి పాండిత్యమే తప్ప అంత మిగిలిందంతా శ్రోత పాండిత్యమే వీళ్ళు తత్వాన్యత్వాభ్యామ్మ నిర్వచనీయ అని అని అన్నదానికి వీళ్ళు ఒక కొత్త మెళిక పెట్టి అది సత్యము కాదు అసత్యము కాదు అని పెట్టి మరి సత్యము కాదు అసత్యము సత్యము కాదు అంటే ఏమవుతుంది అసత్యమవ్వాలి అసత్యము కాదు అంటే ఏమవుతుంది సత్యమవ్వాలి వీడు సత్యము కాదు అసత్యము కాదు అని పరస్పర విరుద్ధంగా చెప్పి ఇంకొక కేటగిరీని తయారు చేసి ఈ కేటగిరీని వీళ్ళందరికీ మూల పురుషుడు ఎవడు అంటే వాచస్పృతినిచ్చిందు వీళ్ళకి మూల పురుషుడు అంత నేను విన్నాను నాది శృతపాండిత్యమే ఆంశంలో నేను కూడా అంత లోతుగా ఈ వాచస్పతి మిశ్రుడు ఏం చెప్పాడు అలా చెప్పాడు నేను పరిశీలించలేదు ఎందుకో తెలుసినా నాకు దాని ఎందుకు శ్రద్ధ లేకపో పరిశీలించా ఎందుకంటే ఈ తత్వాణత్వాభ్యాం నిర్వచనీయానా అనే దాంట్లో ఉండే కిటుకు నాకు తెలిసిపోయింది అందుగురించి ఇంకే నాకు వాచస్పతి మిశ్రుణ్ణి పరిశీలించాల్సిన అవసరం కలగలేదు ఈ మధ్యన వీళ్ళు ఈ తత్వాన్యత్వాభ్యామ్మ నిర్వచనీయేనా అనే మాటను పట్టుకుని జగత్తు సత్యము కాదు అసత్యము కాదు మిథ్యాశబ్దానికే అర్థం సత్యము కాదు అసత్యము కాదు అని ఒక అంథ ఒక మార్గాన్ని కొత్త మార్గాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు దాంట్లో వాళ్ళ వాసనే నాకు గోచరించింది వాళ్ళకి సంసార వాసన ఉండబట్టి సంసారము సంసారమునందు కొంత సత్యత్వాన్ని అచ్చబెట్టుకోవాలి మనము అనే ఒక ధోరణి ఉండబట్టి వాళ్ళు ఈ మార్గాన్ని అవలంబిస్తున్నారేమో అని నాకు అనిపించి ఇప్పుడు పాకిస్తాన్ సత్యము లేకపోతే ఫలానాది సత్యము ఫలానాది సత్యము క్రికెట్ మ్యాచ్ సత్యము అని మీరు అనుకుంటే గాని అని మీరు అనుకుంటున్నారనుకోండి అప్పుడు ఈ మిథ్యాత్వాన్ని ఇప్పుడు నేను చెప్పినట్టుగా కుండ బదులు పొట్టి నిత్యంటే మిత్య అని చెప్పడం కష్టమవుతుంది కాబట్టి సంసారంలో కొంత ఇన్వెస్ట్మెంట్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాడు ఈ తత్వాన్నిత్వాభ్యాం అనిర్వచనీయాన అనే ఫ్రేజ్ని మిస్ఇంటర్పరేట్ చేయటం అనేది మనకి ఈ మధ్యకాలంలో కనపడే ఒక లక్షణం దీని అసలు రహస్యం ఏమిటంటే అజ్ఞానకాలే తత్వమితి జ్ఞానకాలే అతత్వమితి మీరు వక్తు అశక్యేనా అని అర్థం కాబట్టి మీకు రజ్జు సర్ప దృష్టాంతమే తీసుకోండి అది రజ్జువా సర్పమా అనే అనిర్వచనీయ స్థితి మీకు ఎప్పుడూ ఉండదు అలాంటి అనిర్వచనీయ స్థితి ఉంటుందండి ఎవరికైనా ఉంటుందా మీరు అనుభవం చూసుకోండి అనుభవం విరుద్ధంగా ఏది ఉండదు అది రజ్జువా సర్పమా అనే అనిర్వచనీయ స్థితి ఉంటుందా ఎవరికి ఉండదు ఏముంటుంది అది రజ్జువైన నిశ్చయం ఉంటుంది ఎప్పుడు జ్ఞానకాలమున్నది అది సర్పమైన నిశ్చయం ఉంటుంది అజ్ఞానకాలం కాబట్టి ఇప్పుడు ఈ సర్పము తత్వమా అతత్వమా అంటే జ్ఞానకాలమునందు అతత్వము లేదు అజ్ఞానకాలమునందు తత్వము అంటే ఉన్నది అదే కాబట్టి ఆ రకంగా ఉంటుంది అది తత్వం అనడానికి వీర్లేదు హతత్వమండ వీళ్ళు వీళ్ళు శంకర్లు డిఫైన్ కూడా చేశారు ఇక్కడ డిఫైన్ చేయలేదు ఇంతకుముందు ఎక్కడో డిఫైన్ చేశారు ఏమన్నారంటే సచ్చేత్ నా బాధ్యత అసచ్చేత్ నా ప్రతీయేత అని అన్నారు ఇప్పుడు బాధింపబడినది ఎప్పుడు జ్ఞానకాలం అది సత్ అయినట్లయితే కాదు కానీ తూ బాధ్య బాధ్యతే తు ఆ మాట అంటారు బాధ్యత అసచేతన ప్రతీయత ప్రతీయతే ఇప్పుడు దాని రహస్యం మీద బోయటపడిపోయింది అది ఎప్పుడు బాధింపబడుతోంది ఎప్పుడు ప్రతీయమానం ప్రతీయమానం అంటే తోచడం కనపడడం ఎప్పుడు బాధింపబడుతోంది జ్ఞానకాలంలో బాధింపబడుతోంది ఎప్పుడు కనబడుతోంది అజ్ఞాన కాలంలో కనపడుతోంది కాబట్టి అజ్ఞానకాలంలో తత్వము జ్ఞానకాలంలో అతత్వము మీరు కాలశబ్దాన్ని మార్చాలనుకుంటే అజ్ఞానావస్థయెందు తత్వము జ్ఞానవస్థయెందు అతత్వము